సంకీర్తన పంధుమిది తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటినీ బతుకు ఘనునికి అనయము సుఖమేడది అవలదు తనువుపై నాసలేని తత్వమతికి పొణిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు పునర ఫలమొల్లని యోగికిని తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికిని పగవారనగా వేరి బంధులనగా వేరి వెగటు ప్రపంచమెల్లా విడిచే వివేకికి వేవేలు విధులందు వెరుపేది మరుపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీవెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు ఈవ్వలేది ఆమలేది ఇతని దాసునికి